వేదాహన సమతీతాన్ని వర్తమానాలు చాంతిన భవిష్యానికి భూతాన్ని మాంత్రిదన కర్చన చీతాయి ఎన్ని గడములు నీకు విడిపోయినా చెయ్యు అడి నాకు వర్తమానాలు చాచిన ఇప్పుడు ఎన్ని భూతములు ఉన్నాయో జగత్తుల భూతములు ఆవి భవిష్యానికి భూతాలు భరిచే భూతములు ఏ భూతములు ఏ పరిచయంలో అవన్నీ ఆవిగలుసు మాంతివేతన కర్చన నన్ను మాత్రం ఫేగదు అయితే తెలియదట్టే తెలియదేటే ఆ తత్వం తెలియదు సర్వేశ్వర తత్వం ఏంటో తెలియదు అంతే కానీ తెలియదు పూర్తిగా ఎవరు తెలుసు పూర్తిగా తెలిసేవాళ్ళు అత్తవరకు వాడు కొత్త వరకు వాడు కొత్త వరకు కూడా అలా గ్రహించాల్సిందే కానీ సర్వేశ్వర తత్వం అంతా తెలిసేటువంటి ఆయన అన్నారు నీ యథార్థులు నీకే తెలియదు కదా లక్ష్మీనారాయణ మీకమైన డిదే అయితే మరి అజ్యత్వం రాలేదా సరి వేస్తున్నాడు కాబట్టి యథాసారికి అధ్యత్వమే కదా దానికి అంతం ఉంటే తెలుసుకోవచ్చు అంతం లేని దానికి తెలుసుకునేది ఏమిటి అంతం లేని దానికి శక్తి ఉడా దోషాస్య సాంగిర అన్నాడు భక్తుడు స్వామి నీ దోషము లెక్క పెట్టడానికి వీలు రాజు నీ గుణము లేకపోయడానికి వీలు అదే నీ చాతము నైవ శక్తి గుణా దోషాస్తి శాంగిర నీ గుణమును లేకపోతాను దోషము లేకపోతే అయితే నా గుణములు ఉన్న నీ దోషము అర్థం చేయలేని గుణములకు అంతులేదు కనుక లెక్క పెట్టాలని కలగాలి అంత ఉంటే లెక్క పెట్టవచ్చు ఇంకేం లెక్క పెట్టవచ్చు అంతవలంగా లెక్క పెట్టించే సరే గుణము అపారేమ పశ్చిమ అసలు వేరు లెక్క పెట్టారు చూస్తూ పెట్టారు ముఖ్యంగా ఒకటే అసలు ఏమీ లేవా ఎలా లెక్క పెట్టేటట్టు ఏంటంటే ఎట్లా చమక్క అదే అంటే స్వామి అలా కాదయ్యా ఎక్కడ ఉన్నాను బయలుదేరాను కదా తృంతీదేవి అప్పుడు కుంతీదేవి అది దేవతీ దేవి భీముని అనేక మంది సాతిగిరి మొదలైన అనేక మంది వెంటబెట్టుకుని ఆ మణిపురానికి వచ్చాం ఆ గరుడ వాహనాలు కూడా వదిలి సృష్టి ఎలా ఉన్నాయి పోసినటువంటి తొలసివారిగా ఉన్నాయి రమరంగా ఉంచారు చచ్చి దిగారట ఆ దిగి ఆ కుతీ దేవి ఆ దేవతీ ఆ అత్య శరీరం మీద వేస్తూ ఉన్నారట ఆ వాడు చేసిందాకపోతే అత్యుడు అనేక నిషములుగా పడివున రాజలోకరంతా పడిపోది ఆ దేవతీ లేని అంత గట్ట అల్లుడవైన పాదం వల మీ తల్లిని ఓలబడుతునగితే ఎదురాడి అల్లు అయినప్పటికీ నీ ఒక మాట పడుతు రాలేదు మీ తల్లివారిగా పాదము నా పాదములు కనబడుతూ ఉండేవాడవే ఇరా ఇలా దుఃఖపడుతూ ఉంటే పలకలేవయ్యా అని మీరంతా బాధపడుతూ ఉన్నారు ఈ శ్రేస్సులు మీరంతా వచ్చి చూచారట ఆ తృప్తే ఏంటి శరీరం సరస్సు లేదు వచ్చి చెప్పాడు స్వామి ఈ బ్రులు ఆకానికి వచ్చి అనేక ప్రయత్నములు చేయగా ఆ రత్నాన్ని తీసుకొని వచ్చాం ప్రత్యేక వచ్చే లేదు అజ్ఞాన శరీర శరీరం అసరస్సు లేదయ్యా స్వామి మేమేం చేయాం రథాన్ని తెచ్చారు ఎటువారట ఎక్కడుంది ఎక్కడ లేదు చూచారట చూస్తే ఎక్కడుంది రథం ఏడుస్తున్నారట ఏడుతూ ఉంటే తాను శపథం చేస్తున్నారట ఎడవనట దిస్తా బ్రహ్మచర్యం ్రహ్మచర్య పూజ్యా అవ్యాకైవ రతమే బ్రహ్మడు రథమట బ్రతుకుతాడు భారత రణము భగవద్గీతలు అర్జున అదో అ స్వర్గం జిత్వా మోక్షసేవీ తత్వాదుకం తేయ యుద్ధాయ ప్రదృష్ట హతో వా ప్రాప్తి స్వర్గం సంస్థానక సంతోషోసుఖాన్ని అనుభవిస్తావైనా జిల్లా రోక్షసేవకి ప్రతికూతవా మూలోత్సుఖాన్ని అనుభవిస్తావు తత్వాదుష్ఠకం తేయ కీర్తి సంతోఖం ప్రకృతి పూర్వకే నిన్నే బాధ అన ముందు వల్లా అంటే వాడు పెట్టుకోడు ఇవన్నీ వారు పెట్టుకోవడం కర్మానుసారంగా అనుభవించాల్సిందేమో అదే వాడు వారికి ఏడు లేదు ఏమి అనరు అసలు ఎన్న కానీ ఇప్పుడు మరి బ్రతకమంటే బ్రతుకుతారు కానీ బ్రతకమంటే కానుమతికించినట్లట కాదు అది అనకూడదు బ్రహ్మచర్యం ్రహ్మచారి అయ్యేట్లయితే ఈ చెప్పు నమ్మితే బ్రహ్మచర్యం అసలు ఎప్పుడు లేదు ఇక రేపల్లెలు మూడు లక్షల యాభై వేల మంది కోట్లేదు తర్వాత మేనట దాకా తర్వాత అష్టభార్యము తరువాత పదహారు వేల కోటి ఈయనట పంపితే బ్రహ్మచర్యము జాతు అంటాట బ్రహ్మచారి అయిన మైతిష్టది ఎప్పుడు కూడా అసత్యముయ పాటించో అడలేనట్లయితే ఈ రసం సత్యవుడు పాటించేందుకు ఈ పాటించ ఎప్పటికప్పుడు జరిగేటివే అబద్ధాలు ఆచార్యులట శ్రీకృష్ణ స్వామి వారు అన్ని అదశాలు నేను అబద్ధం ఆడని పట్టు కూర్చున్నా నేను అబద్ధం ఆడినట్లు నువ్వు నువ్వు అబద్ధం ఆలోచన శాస్త్రం మొత్తం ఇది జరగదు కదా సార్ స్వామివారి స్వామివారి ఏమన్నా అబద్ధం ఆగా అంటే స్వామివారి అంటే ఆనందం అవుతావాడయా అర కోర్చు కడుతున్నారట అక్కడికి సావు దగ్గరికి వచ్చింది కదా అప్పుడు ఏమన్నా వ్యూ రాష్ట్ర సౌరు అనంత వస్తున్నాడు అది రకంగా అంట ఆ మాట అంట అను అశ్వత్మాహత అది మెల్లగా అర్థనాయ పుంజర పుజరహట అది అశ్వత్మహత అనే వరకు సమస్త వాక్యం భోగించాల బాధ్యం ఏంటో అని భోజనం గొడవలు గడపడలేదట ఆ పునః న్యాసం చేసిపోతున్నాడు పడగొట్టేశారట త్యం అంతేగాని వాడికి అబద్ధము ధర్మము ఆసర్భ లేవు ఈ మొత్తం కూడా అంటే మన ప్రభుత్వం ఇప్పుడు మన తాతల నాటి సంపాదించారు భూమి అక్కడ ఉండి పెట్టారు ఎక్కడ ఢిల్లూరు నుండి పద్దెనిమిది ఎకరాలు మిగిలి రెండో రోజు డ్యూట్ పెట్టారు దావైంది ఏమో మా తాత సంపాదించాడు మొత్తా సంపాదించారంటే మొత్తా లేదు తాత లేదు సరికుంటాం వీళ్ళకి ఎంత భవనం ఉంది ఇక జగదీశ్వరికి ఎంత భవర్ ఉందో అఖిలాండ కోరి బ్రహ్మాండ నాయకుడు వారికి ఎంత భావం ఉండదు మరి ఇంకొక లేదా వారికి సత్య వేరుకి అసత్య వేరికి సత వేరుకి అసత్వే వారి యొక్క వాక్యం చెయ్యిపోవటం కనుడు రేందు అదే అవ్యాగతం ఐశ్వర్యం నా యొక్క ఐశ్వర్యంతో లేకపోతే ఈ ఐశ్వర్యంలో ముఖ్యమేరుడు రాదు ఈయన అసమాసం యొక్క జీవితాలు అందులో మనకు ప్రకటన నుండి పరిపాలిస్తూ ఉంటే మరి ఇప్పుడు ఏమిటి పల్గున అలా ఇటు అర్జునుడు కాదే వరకు గంగన ముందు వచ్చేసింది అర్జునుడు యొక్క శరత్ వచ్చి సమర్పణుడు అక్క అసలు నువ్వు లేచాడు అర్జునుడు దివ్యం ఉన్నాడు కదా వనరులు ఎక్కడించారెను మొత్తం అంతా సాధుడు మొదలైనటువంటి లోతులంతా కూడా లేచారట ఆ రత్న ప్రభారం చేత ఏం చేశారు ఆ సాధున అర్జును సాధువడి నమస్కరించాలి రాజలోక వచ్చిపడ్డాడు స్వామి ఎప్పుడు తెచ్చేశారు ఎప్పుడూ ఎల్లి ప్రాణిసింది ఆ రాజలోకం అంతా వ్యక్తు ఆ ఎదురుటా నిలబడింది దగ్గర రాలేదు ఇప్పుడు తండ్రి దక్కడనే యొక్క బాధ చూచ అంట ప్రియుడు ఎందుకు అట్లా అయితే తండ్రి తగ్గినటువంటి నాకు ఈ జీవితంలోనే ఇది వృద్ధుల యొక్క ప్రాయిశ్చిత్తం కూడా లేదు కనుక శరీరం అదై తర్వాత తండ్రి ఏమో నరికా ఇప్పుడేమో శరీరం వదులుతున్నా శరీరం లేవు ఏవైపోతారా నరకాలి కొత్త వదవు అయితే తండ్రిని నరికాడు కదా అంటావా నువ్వు ఒక తండ్రిని నరికింది తండ్రులు అందరినీ నరికావు తాతలను నరికావు గుమ్ములను నరికావు పొందడం అడిగిన వారసమిది కట్ట కడుగుతాం ఇంత బాగా వచ్చిందట ఇంత బాపం రాలేదు ఎందువల్ల ఈశ్వరుడు ఉన్న కాలం చేత నాకు రాలేదు మీ తల్లి బాధలో వెళ్ళబడు ఏర్పడించబడ్డాడేట బాధలో వెళ్ళబడగా తింది ఆయన ఇట్టి ఈ దుర్గతి ఉన్న కాలం చేతనే నేను లేకపోతే ఇందులో చేతిలో పోయి ఆ ద్వారా కదా పడి చాలా గొప్పపడి ఆ శ్రీకృష్ణ స్వామి వారి ప్రాణాల మీద దుఃఖోకశం వారి ఆ కుమకిం చే శ్రీకృష్ణ స్వామి వారు వచ్చరు యొక్క రాజలోకము అంట మణిపురంలో ఆ భద్రవాహర్ణి యొక్క గృహమురంతు ఏం చేశారట ఆ ఊరికి చిత్రాంగనం లేనటువంటి వారిని ప్రత్యర్శన చేస్తుండగా మహావైభవంతో మూడు రోజులు One of the most kind of oh, things yeah. वो बाबू वो बाबू ये वैसे आता नहीं सिग्नेट सर्विस में मालूम तो वो हां ठीक है लव आता है अनदर भी करता है मानता मानता a <laughs>